సర్వం శ్రోత్రమో బలమింద్రియాణమనిషదం మాహం బ్రహ్మ నిరాక్యామి యా తాత్మని నిరేనిషత్సర్మాి సం సు శాంతాంతిశ్ శాంతి అథ సప్తమోధ్యాయ అధీ భగవతి ఓపససాదా సనత్కొమాదహోవాచ ేత్ తేనాోపసీద తేర్ధ్వం వక్ష్యామిందోగ్య ఉపనిషత్తు యొక్క విశిష్టత అదంతా కూడా మీకు తెలుసు ఆ సామవేద సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఛంద గాయంతి ఛంద ఏకవచనం ఛందాంసి గాయంతి ఇది ఛందోగాహ ఛందాంసి అంటే మంత్రములను వేద మంత్రములను గాయం దానము చేస్తారు కనుక వారికి ఛందోగాహ అని పేరు అంటే సామవేద పండు విద్వాంసులు అర్థం మంత్రాలను దానం చేసి సామవేది సామవేదిలే కదా అటువంటి సామవేదీయులకు చెందిన ఉపనిషత్తు కనుక దీనికి ఛాందోగ్య ఉపనిషత్తు అని పేరు ఛందోగానాం ఇయమ్ ఇది ఛాందోగ్యా ఇం ఉపనిషత్తు స్త్రీ నిషబ్దం ఛాందోగ్యా ఉపనిషత్ ఛాందోగ్యోపనిషత్ లేకపోతే ఛాందోగ్యా ఇది ఉపనిషత్తు నామధా నాకు ముందు పేరు పెట్టి దానికి చేర్చి ఆ వస్తువు పేరు చెప్పి జనరల్ నేను పెట్టి దానికి సమాసం చేయొచ్చు ఇది ఒక రకం కర్మధారయ సమాసం సో చాంద్రోగ్యోపనిషత్తు దాంట్లో ఏడవ అధ్యాయం ఆరో అధ్యాయం మనం పూర్తి చేసాం ఆరో అధ్యాయానికి సద్విద్య అని పేరు చాంద్రోగ్యోపనిషత్తులో ఉండే అనే పేరుతోటి నామం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది తైత్రి ఉపనిషత్తు ఉందనుకోండి వల్లి అని పేరు కఠోపనిషత్తు కూడా వల్లి శీక్షావల్లి మృగువల్లి అలాగే గృహదార్మికు ఉపనిషత్తు అయితే బ్రాహ్మణం అనిపేస్తుంది అశ్వవేధ బ్రాహ్మణం అర్క బ్రాహ్మణం అంటో ఆ రకంగా ఆ పేర్లు ఉంటాయి తర్వాత ఇక్కడకు వచ్చేప్పటికీ విద్య అని పేరు విద్య అంటే ఉపాసన కావచ్చు జ్ఞానము కావచ్చు రెండో అర్థాలు ఉంటాయి సందర్భాన్ని బట్టి విద్య అంటే ఉపాసన లేకపోతే జ్ఞానం ఉపాసన అంటే మనస్సులో చేసే భావనకి ఉపాసన అనిపించింది జ్ఞా భావన చేస్తాం అలా భావన చేస్తాం అది అలా ఉందా లేదా ముఖ్యంగా అలా భావన చేయడమే ముఖ్యం ఇప్పుడు ప్రతిభ చూసి లేకపోతే పసుపు తీసి విఘ్నేశ్వరుడు అది విఘ్నేశ్వరుడు అంటే అలా భావన చేస్తాం సో దాన్ని ఉపాసన అంటారు అలా కాదు అదొకటి ఉన్న వస్తువుని ఉన్నట్లుగా తెలుసుకోవడం యథాతథము సంస్కృతంలో యథా విద్యతే యథా అస్తి తథా ఎలా ఉందో అలా తెలుసుకోవటం సాధారణంగా జనులు అలా తెలుసుకోరు అన్ని అలా తెలుసుకోరు ఉన్నది ఒకటి తెలుసుకునేది ఒకటి పేరొకటి అలా ఉంటుంది ఉన్నది మట్టి కుండా అని తెలుసుకుంటూ అలా అలాగే ఇది ఇది తెలుసు కదా రామరూపములు వ్యవస్థతారు కాబట్టి సో యథాతథంగా తెలుసుకోవటం ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం దానికి జ్ఞానము అని పెద్ద విద్య అంటే జ్ఞానము అని కూడా సాధారణంగా ఉపనిషత్తులలో ప్రారంభంలో ఉపని ఉంటాయి తర్వాత విద్య వస్తువు అలాగే చంద్రోగ్య ఉపనిషత్తులు కూడా ఆరంభం అనేక ఉపాసనలు వస్తాయి ముందు అసలు ఆరంభమే ఉద్గీతోపాసన అని పేరు ఉద్గీతము అంటే ఓ దాన్ని ఉద్గీతము అంట ఎందుకంటే ఆ పిచ్ ఆఫ్ ది సౌండ్ ఉంటుంది చూడండి అది అలా పెరిగి మళ్ళీ తగ్గుతుంది అది అతను చెయ్యి పైకి గీతము అంటే గానం చేయబడుతుంది ఓ దానికి ఉద్దీతం అని ఆ దాన్ని దాని యొక్క ఉపాసన అలాగే పంచాగ్ని విద్య అని అనేక పర్యాయాలు నేను చెప్తూ ఉంటాను అనేక సందర్భాల్లో కోర్చేస్తూ ఉంటాం జీవగతి నిరూపణమోదం సో అదొక ఉపాసన ఇవన్నీ కూడా చాంద్రోదోపనిషత్తు ఆరంభంలో ఉన్న ఉపాసనలు ఆరో అధ్యాయం దగ్గరకు వచ్చేప్పటికీ ఉపాసనలు పూర్తవుతాయి అంతకుముందు ఉపాసనల్లో కూడా జ్ఞానభాగం ఉంటుంది జ్ఞానంలో కూడా ఉపాసనలు ఉంటాయి బట్ స్టిల్ ఏది ప్రధా ప్రధానంగా ఉందో దాని మీద బేసే మాట్లాడతామని కనుక ఆరో అధ్యాయం దగ్గరికి వచ్చేప్పటికీ జ్ఞానభాగం ప్రారంభం అవుతుంది చాలా గంభీరంగా సో ఆరో అధ్యాయానికి సద్విద్య అంటే సతే సతే తత్వం ఇది ఉండుట ఉండుట అంటే మనకి తెలిసిన ఉండుట అది ఇంద్రియ గోచరం నామరూపాత్మకంగా ఉన్నది తర్వాత అనేక గుణములు సగుణము తర్వాత దేశకాల పరిచ్ఛిన్నము అయిన ఉనికి మనకి తెలుస్తూ ఉంటుంది మీరు ఇంద్రియాల ద్వారా తెలుసుకునే ఉంగుట అలాగే ఉంటుంది ఇంద్రియంతో కంటితో చూసి పుష్పము ఉన్నది అని అన్నప్పుడు ఆ ఉనికి ఎలాంటి ఉనికి కొద్దిసేపు ఉంటుంది ఇంకా తర్వాత ఉండదు ఉన్నది అంటారు మళ్ళీ లేదని అంట సో పుష్పము ఉన్నది పుష్పము లేదు పుష్పం మరొకటి ఉన్నది లేదు అపోజిట్స్ కింద ఉంటుంది తర్వాత లోబడి ఉంటుంది ఇంద్రియగోచరం అవుతూ ఉంటుంది మనస్సు చేత తెలియబడుతూ ఉంటుంది అది ఆ విధమైన ఉనికి మాత్రమే మనకి తెలుసు పరిచ్ఛన్నమైన ఇంటికి పరిచ్ఛన్నము అనే అంటే సీమితమైన దేశానికి కాలానికి లోబడి ఉండే అని అర్థం పరిచ్ఛన్నము అంటే మంచి పదం గుర్తులు పెట్టుకోండి సో పరిచ్ఛిన్నమైన సత్త ఉనికి అదే మనకి తెలుసు అయితే ఆ పరిచ్ఛన్నమైన ఉనికిని ఉన్నది అని తెలుసుకునే తత్వం ఒకటి తెలుసుకునే తత్వము ఆ చైతన్యము ఆ చైతన్యము కూడా ఉనికియే నిజానికి ఆ చిద్రూపమైన ఉనికి ఏదిగలదో సత్ సత్త దాని అందే సకల జగత్తు కూడా భాషిస్తూ చూడండి నేను తెలియచున్నాను అయినో అని చెప్పాలి అంటే నేను ఉండాలంటారా నేను ఉండకుండగా నేను తెలియచున్నాను అని అనగలుగుతారా ఆలోచించండి ఓ మహాత్ముడి దగ్గరికి ఒక ఆయన అడిగారు నేను ఎవరు అని అడిగారు ఓకే వాటర్ నాయ నేను ఎవరు అంటే ఆ మహాత్ముడు ఏం చెప్పాడంటే ఈ ప్రశ్న నీకు నిద్రలో ఉందా అని అడిగా లేదు ఆ ప్రశ్న నిద్రలో లేదు తర్వాత ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్యలో ఆలోచన లేని స్థితి ఉంది అంటే ఆలోచనలన్నీ ఆగిపోయి మనస్సు కామైపోయి మీరు పూర్తిగా సమాధాన స్థితిలో ఉంటారు అంటే మీరు నిద్రపోతున్నారని అర్థం కాదు చాలా ఎలర్ట్ గా జాగరూకంగా ఉంటారు కానీ ఆలోచనలే ఉండవు ఆ స్థితిలో నేను అనే భావన ఉండదు అప్పుడు కూడా నేను అనే భావన లేని జాగ్రత్త అవస్థలో కూడా ధ్యానం చేస్తూ ఉంటారు అది ఏ మంత్రాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు మంత్రమే ఉంటుంది మంత్ర భావనే ఉంటుంది నేను మంత్రమును జపిస్తున్నాను అనే నేనుండదు అటువంటి స్థితిలో నేను ఎవరో ప్రశ్న ఉదిస్తుందా అదే నేను ఎవరు అనే ప్రశ్న ఎప్పుడు నేను ముందుకు వచ్చిన తర్వాతనే నేను ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది నేను ఎవరో అనే ప్రశ్నకి సమాధానం చెప్పాను అనుకోండి ఆ చెప్పిన సమాధానం యొక్క లక్షణం ఎలా ఉంటుంది నేను చెప్పానో మీరు తెలుసుకున్నారు అంటే అర్థం ఏంటి నేను నా మనస్సుతోటి భావన చేసి దానికి దాన్ని ఒక భాషలో ప్రవేశపెట్టి నేను చెప్తాను దాన్ని మీరు ఆ భాషని తద్వారా శ్రవణేంద్రియం ద్వారా తెలుసుకునే మనస్సులో మీరు భావన చేస్తారు కాబట్టి మానసికమైన ఒక భావనను నేను మీకు బోధిస్తాను మీరు మానసికమైన భావననే తెలుసుకుంటారు ఇంకా నేను తెలుసుకోవడం పర్వాయే నా పాయింట్ మీకు అర్థమైందా కాబట్టి నేను ఎవరు అనే ప్రశ్నకి యథార్థమైన సమాధానం లభించిన సందర్భంలో ఆ నేను ఉండదు ఆ ప్రశ్న వేసేవాడు ఉండడు ప్రశ్న వేసేవాడు ఉన్నంతకాలం ప్రశ్నకి సమాధానం దొరకలేదు అని అర్థం ప్రశ్నకి సమాధానం దొరికింది అంటే ఆ ప్రశ్న వేసే వ్యక్తి ఉండకుండా అయిపోతాది అప్పుడే ప్రశ్నకి సమాధానం దొరికినట్టు ఈ కిటుకు మీకు అర్థమైందా సో ఈ చైతన్యము ఉనికి రూపంగా ఉన్న చైతన్యము యొక్క లక్షణం అది ఆ చైతన్యమునందే ఈ నేను ప్రకాశిస్తోంది సకల జగత్తు కూడా ప్రకాశిస్తుంది మీరు పుష్పమో అంటే నేను వచ్చి పుష్పము యొక్క జ్ఞానం వచ్చింది నేను రాకుండా పుష్పము యొక్క జ్ఞానం ఉండదు వాస్తవానికి ఒకే చైతన్యమునందు ఇటువైపు నేను అటువైపు పుష్పము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ద్రష్ట దృశ్యము అనే విభాగము రెండు కొనలు ఏర్పడ్డాయి ఒకే ఒకే వస్తువు ఒకే తత్వమునందు రెండు పొలారిటీస్ ఏర్పడ్డాయి పొలారిటీ అంటారు ఎలక్ట్రిసిటీ ఎన్ని ఒకటారు ఉండండి ఒకటే కానీ ఛార్జెస్ ఎన్ని రెండు ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రిసిటీ ప్లస్ ఛార్జ్ ఎలక్ట్రిసిటీ అన్న మైనస్ ఛార్జ్ కూడా ఎలక్ట్రిసిటీ కాబట్టి ఒకే ఎలక్ట్రిసిటీలో ద్విత్వం వచ్చింది అది ఆ ఎలక్ట్రిసిటీ మేనిఫెస్ట్ అయినప్పుడు వస్తుంది అద్విత్వం మేనిఫెస్ట్ అవడం అంటే ఫ్యాన్ తిరగడమో బల్బు వెలగడమో అలాంటిది జరిగినప్పుడు దాంట్లో రెండు లీడ్స్ ఉంటాయి ఒక లీడ్తో పని అవ్వదు అద్విత్వం వస్తుంది ద్విత్వం వచ్చింది కదా తత్వం రెండు అనుకోకూడదు తత్వం ఒక్కటే తత్వం ఒక్కటే దాని ఎందు పొలారిటీ రెండు పోల్స్ ఏర్పడ్డాయి ఆ ద్వైతం ఏర్పడింది అదేవిధంగా చైతన్యం ఒక్కటే ఆ ఒకే చైతన్యమునందు ద్వైతము ప్రకటన ఆ ద్వైతంలో ఒక అంశంలో నేను అనే జ్ఞాతం ఉంటాడు రెండో అంశంలో ఇది అనేది తెలియబడేది ఉంటుంది వాస్తవంలో రెండూ కూడా ఒకే సచిత్ ఒకే ఉనికి ఏ ఉనికి చైతన్య రూపంగా ఉన్నదో ఆ ఉనికి ఆ ఉనికి వ్యక్తి కాదు అది దానియందు వ్యక్తి ప్రకటమవుతాడు వ్యక్తి విలీనమవుతాడు వ్యక్తితో పాటుగా దానియో జగత్తు కూడా ప్రకటమవుతుంది మళ్లీ విలీనమవుతుంది కాబట్టి ఈ విధంగా వ్యక్తిని జగత్తుని రెండు పోల్స్ కింద ప్రకటన చేస్తూ మళ్లీ తనలో విలీనం చేసుకుంటూ ఉండేటువంటి ఏ దేశకాలములకు అతీతమైన చైతన్యము గలదో అదియే మీ యొక్క యథార్థ స్వరూపము మీరు నేను ఫలానా వ్యక్తిని అని అనుకుంటూ మనం జీవిస్తూ ఉంటామే ఆ వ్యక్తిత్వము మన యొక్క యథార్థ స్వరూపము కాదు ఆ వ్యక్తిత్వము ఆ వ్యక్తికే దర్శించబడే జగత్తు ఈ రెండూ కూడా ఏ తత్వం నుంచి ఆవిర్భవిస్తున్నాయో అదియే మీ యొక్క యథార్థ స్వరూపము చూడండినప్పుడే క్లాసు మళ్లీ మన యథా మామూలు గాడిలో పడిపోతుంది ఆల్రెడీ ఆత్మస్వరూపం అనే అంటే అలాగే ఉంటుంది మీరు కూడా దీనికి అలవాటు పడి ఉంటారు సో ఎనివే సో అది ఆ సతది ఆ సద్రూపం ఆ సతే చైతన్య రూపంగా ప్రకటమై దాని ఈ ద్రష్ట దృశ్యము అనే సకల జగత్తు జగత్తులో రెండే అంశాలుంటాయి ఒకవైపు ద్రష్ట రెండోవైపు దృశ్యం ఈ సకలము దాని ఎందే ఉంటుంది అదిలో ఆ సత్తి యొక్క స్వరూపాన్ని మనము దర్శించి ఉన్నాము అంటే తత్వమశ్రీ మహాభారత్యం ద్వారా వాస్తవంలో మీరు గమనించండి ఆ స ఏది గలదో ఆ నేను క్లాసెస్ లో చెప్తుంటే తరచుగా ఈ మాట చెప్తూ ఉండేవాడి ద బీయింగ్ షైన్స్ హ్యాస్ నోయింగ్ ఉన్నది ప్రకాశంగా చైతన్య ప్రకాశంగా మన ముందుకు ఏది ఉన్నదియో అది చైతన్య ప్రకాశంగా మన ముందుకు ఆ చైతన్య ప్రకాశమునందే దేశము కాలము వస్తువు అనే భేదములన్నీ ప్రకటమవుతూ ఉంటాయి సో ఆ ఉన్నది ముందు ఉండాలి ఉన్నది ప్రకాశిస్తుంది ఉన్నది ప్రకాశిస్తుత్ ప్రకాశిస్తుంది చిత్ ఇప్పుడు ఈ ప్రకాశించుట లే ప్రకటమగుట అంటారు మేనిఫెస్టేషన్ ప్రకటమగుట ఈ ప్రకటమగుటలో పంచభూతాలు ప్రకటమవుతాయి పంచభూతములు పృథివ్యక్తేజ వాయుశములు అన్నవి ఆ ప్రకటమైనప్పుడు వస్తాయి ఆ ప్రకటమైన దాంట్లోంచి వస్తాయి మూడు గుణాలు సత్వ్రజస్తమ గుణాలు కూడా ఆ ప్రకటమైన స్థితిలోనే ఉంటాయి కాబట్టి నేను ప్రకటం కాకముందు ఆ చైతన్యం నుండి నేను ప్రకటం కాక మునుపు పంచభూతాలు ఉండవు స్త్రీ గుణాలు ఉండవు నిద్ర మీరు నిద్రపోతున్నారు పంచభూతాలు ఉన్నాయండి లేవు త్రిగుణాలు ఉన్నాయా లేవు నిద్ర లేచారు దేహము అనేది ఒకటి నిర్మాణమైనది జగత్తు ప్రకటనైనది దేహము జగత్తు సమానంగా ప్రకటన అవుతాయి ఒకేసారి ఆ దేహము దేహం కూడా జగత్తులో భాగమే వాస్తవాన్ని మనము దేహాన్ని చూచి నేనని భ్రమపడడం చేత దేహాన్ని వేరే లెక్క వేయాల్సి వస్తోంది దేహము జగత్తు అంట ఒకటే అంశము ఎనీవే అసో ఆ దేహము ఈ జగత్తు ఇవి పంచభూతములతో నిర్మాణమవుతాయి అంతేకాకుండా ఈ దేహాని జగత్తుని తెలుసుకుంటూ ఉండే మనసు అనే ఒక సూక్ష్మమైన పరికరం ఒకటి ఉంది అది కూడా ప్రకటన అవుతుంది అది కూడా నిద్ర నుంచి వచ్చినప్పుడే ప్రకటమవుతుంది నిద్రలో ఉండదు అది తీరా ప్రకటమయ్యాక దాని ఎందు సత్పరస్తము గుణములు మూడు గుణాలు ఉంటాయి జగత్తులు కూడా ఉంటాయి కాబట్టి ఏ చైతన్యం నుండి నేను ఆవిర్భవిస్తుందో అదే చైతన్యం నుండి పంచభూతములు త్రిగుణములు కూడా ఆవిర్భవిస్తాయి ఆ నేను ఆవిర్భవించని స్థితిలో ఆ చైతన్యంలో పంచభూతాలు లేవు విడిగా లేవు దాంట్లో విలీనమై ఉన్నాయి తప్పిస్తే విడిగా లేవు త్రిగుణాలు లేవు సో ఆ సత ఏది గలదో చిద్రూపంగా ప్రకాశిస్తుంది ఉన్నది ఏదో అది వెలుగుతోంది ఉన్నది ఇది తత్వాలు అంటారు ముందుకే ఇప్పుడు తత్వం చెప్పాను అవును తత్వాలు పడుతూ ఉంటారు విన్నారా ఎప్పుడైనా ఇస్తారా నీటితో ఉన్నది ఏదో ఉన్నదిరా లేనిది లేనే లేదురా అదో తప్పు ఇలా ఉంటాయి తప్పదు ఉన్నది ఏదో అది వెలుగుతోంది ద బింగ్ ఎలో షైన్స్ యాజ్ నోయింగ్ ద బియింగ్ షైన్స్ యాజ్ నోయింగ్ సచ్చి ఆ సత్ సత్తు జగత్తు జగత్తును దర్శించే ద్రష్ట నేను ఈ రెండూ కూడా ఆ సత్తు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను యొక్క యథార్థస్వరూపమేమిటి అసతే తత్వమతి ఇది సద్విద్య యొక్క ఒక ఒక రూపం ఒక జలక్ అంట ఒక రూపం ఆ సద్విద్యను మనం చూసాము ఇప్పుడు ఈ భూమవిద్యని చూడబోతున్నాం భూమవిద్య అని పేరు అయితే ఈ భూమ విద్యకి గడచిన సద్విద్యతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని ఆ సంబంధ భాష్యాన్ని ముందు చూసి తర్వాత ఆఖ్యాయిక అంటే కథాభాగాన్ని ఆరంభం చేస్తాము ఉన్నాము పరమాధతత్వోపదేశ ప్రధాన పర షోధ్యాయ సత్మై ఉంటుందా మొత్తం సమయం అంటుంది ఆ వాక్యం చూడండి షష్ఠ అధ్యాయ ఉపయుక్త ఆరో అధ్యాయము షష్ఠ అధ్యాయ ఆరో అధ్యాయము ఉపయుక్త అంటే వినియోగమునకు వచ్చినది ఆరో అధ్యాయం వినియోగానికి వచ్చింది ఏ విధంగా వినియోగానికి వచ్చిందంటే ఉపదేశాన్ని చేసి నిర్ణయాలను చేసి తద్వారా ఆరో అధ్యాయం వినియోగానికి వచ్చింది సో అక్కడ ఏమి ఉపదేశం చేశారు ప్రధానంగా అనేక అంశాలు బోధిస్తారు ఏవో విత్తనం అని లేకపోతే మరోటని మరొకని ఎన్నెన్నో చెప్పారు పదిహేను రోజులు ఉపవాసం చేయడం అని అనేక ఎక్స్పెరిమెంట్స్ చూసాం అయితే వాటన్నింటిలో ప్రధానంగా బోధించినటువంటి తాత్పర్యం ఏమిటంటే పరమార్థ తత్వ ఉపదేశ ప్రధాన పర పరమార్థతత్వమును ఉపదేశించుటే ప్రధాన లక్ష్యముగా కలిగిన ఆరో అధ్యాయము గడచినది పరమార్థతత్వము అనే పదాన్ని మీరు అర్థం చేసుకోవాలి తత్వములు అని అంటారు తత్వములు అంటే అనేకం ఉంటాయి ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయనుకోండి ఈ జగత్తు వేటితో నిర్మాణమైనది పంచభూతాలతో నిర్మాణం అవి ఐదు తత్వములు పృథివీతత్వము జలతత్వము వినాలా పేర్లు అలాగే పృథివీతత్వము జలతత్వము వాయుతత్వము అలాగే ఐదు తత్వాలతోటి జగత్తు నిర్మాణమైనది ఇప్పుడు జీవుడు ఉన్నాడు అనుకోండి జీవుని ఎందు పదహారు తత్వాలున్నాయి షోడశకల పురుష అది కూడా మీరు చూశారు అనే ప్రశ్నోపరి చెప్పలేదు తత్వములు అంటాం ఈ తత్వములు తెలుగులో ఎలా చెప్తాం తత్వం మన సంస్కృతంలో ఉంటే తత్వము అని తెలుగులో చెప్పాల్సి ఉంటుంది సో అంత అలా తెలియడానికి లేదు ఏదో ట్రాన్స్లేషను కొంచెం జాగ్రత్త చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కానీ ఇంగ్లీష్లో మట్టుకు కేటగిరీ అని ట్రాన్స్లేట్ చేస్తాడు తత్వాలు కేటగిరీస్ సో ఈ తత్వములు అనేకం ఉన్నాయి అంటే ఎక్కడికక్కడికి వాటి మూల తత్వాలని మౌలికమ ఏ మౌలిక అంశముల ద్వారా ఈ జగత్తు నిర్మాణమైనదో వాటిని పరిశీలించి ఇదిగో ఈ ఐదింటి నుంచి నిర్మాణమైనది ఈ పదహారు నుంచి జీవుడు లేక వ్యక్తి నిర్మాణమైనాడు అని చెప్తామే వాటికి తత్వములు కేటగిరీస్ అంటే వాటి సంఖ్య ఎప్పుడు కూడా కొంత ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా అంటే వేలు పదివేలు ఉండదు ఐదు పది పదహారు ముప్పై రెండు ఇరవై నాలుగు అలా ఉంటుంది అంతేకాని వందలు ఉండదు వందలు ఉంటే ఇంకా తత్వాలు ఏమిటండీ ఇప్పుడు ఈ జగత్తులో మూలకములు ఎన్ని ఉన్నాయి అంటే మీరు కెమిస్ట్రీలోనూ ఫిజిక్స్లోనూ ఎన్ని చదువుకున్నాయో ఉన్నాయంట సపోజ్ మూలకములు ముప్పై ఆరు వేలు ఉన్నాయంటే అది అలా ఉండదు కాబట్టి ఏదో ఒక రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఈ జగత్తు నేను ఈశ్వరుడు మూడు తత్వాలు చెప్పచ్చు నేనున్నాను నేనుండాలని మొట్టమొదట ఈశ్వరుడు ఉండాలంటే కూడా ముందు నేను ఉండాలండి నేనున్నాను ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను జగత్తులో బతుకుతున్నాను అక్కడికి మూడు తత్వాలు వచ్చాయి కదా జగత్తు ఐదు భూతాలు ఉన్నాయి ఈ విధంగా లెక్కేసుకుంటూ పొట్టకపోవచ్చు ఇలా లెక్క వాళ్ళని స్టాటిస్టీషియన్స్ అంటారు వాళ్ళనే సంస్కృతంలో సాంక్షిడు అని అంటారు సాంఖ్య సిద్ధాంతం ఇలా లెక్కేస్తూ సో ఎనీవే సో ఈ తత్వములు అనేకం ఉన్నాయి ఈ అనేకములుగా మనకి అనుభవానికి వచ్చే తత్వాలున్నాయే ఇవి ఇవి వాస్తవంగా అనేకమా ఒక్కటియా ఇది ఒక మీమాంస ఈ మీమాంస భారతదేశంలో అనాది కాలం నుంచి సాగుతూనే ఉంది అమర్త్య సేన్ అని ఒక ఆయన నోబుల్ లాగేట ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆర్గ్యుమెంటేటివ్ ఇండియా అని ఒక పుస్తకం ఉంటాస ఓ ఒకసారి ఓ పెద్ద నాతో అన్నారు ఏమంటే మీరు చాలా ఆర్గ్యూ చేస్తారే అన్నారు నాతో నేను అవును నిజమే అంత ఆర్గ్యూ చేయటం అని అవసరం అని మనసులో అనుకుని పైకి అన్నాను ఒళ్ళు నేను ఏమనుకోకండి వేదాంతము తర్కము ఇవన్నీ చదివి ఇలా తయారయ్యాను నేను అన్యథా భావించకండి చేశాను నేను సో అవి ఆర్గ్యూ చేయటం అనేది పీపుల్ జనా ఎప్పుడు దాని గురించి మీరు చెప్పండి ఇంతట్లో చేయం ప్రమాదం సో ఆర్గ్యూ చేయడం అనేది పీపుల్ డోంట్ లైక్ ఇట్ ఏదో ఈతోటో తేల్చి చెప్పాలని అనుకుంటారు కానీ దాన్ని అలాగే ఈ భా ఈ ప్రశ్న సమాధానం పూర్వపక్షం సిద్ధాంతం అలాగే దాన్ని సాగతీయడానికి జనం ఇష్టపడతాం ఎందుకంటే దానికి మనస్సుని బుద్ధిని బాగా దృఢంగా వినియోగించాల్సి ఉంటుంది భారతదేశంలో ఒకప్పుడు ఈ తత్వాలను గురించి చాలా లోతుగా అధ్యయనం చేస్తూ ఉండేదా ఆర్గ్యూ చేస్తూ ఉండేదా మన ఉపనిషత్తులన్నీ అవే కదా సో ఆర్గ్యుమెంటేటివ్ ఇండియా ఇవన్నీ పరిశీలన చేసి అమర్త్యసాయని రాశాడు దాంట్లో ఆరో అధ్యాయంలో చలవారాసాడు ఆయన బాగా చదువుకున్నా ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే ఉరికే అలా వచ్చేడు ఎంతో గొప్ప లోతైన అధ్యయనం చేసిన వాళ్ళకే వస్తుంది నోబుల్ ప్రైజ్ ఎనీవే ఆర్గ్యుమెంటేటివ్ ఇండియా అని పేరు పెట్టి బాగా రాశాడు మంచి పుస్తకం ఆర్గ్యుమెంటేటివ్ ఇండియా ఇండియన్నా ఓకే అంటే ఉపనిషద్దు ఋషులు ఆర్గ్యుమెంటేటివ్గా ఉండేవారని అభిప్రాయం సో ఈ తత్వాలను గురించి లెక్క వేసినప్పుడు అనేకములు తత్వములను లెక్కలోకి వస్తున్నాయి మంచిదే ఇవన్నీ ఈ అనేకములు ఇవి నిజంగా అనేకములేనా లేక వాస్తవంలో ఒకటియేనా అంటే ఒకటియే ఒక్కటియే తత్వము అంటే జగత్తులో ఉండే నానాత్వాన్ని తత్వాలు ఇరవై నాలుగు అక్కడికి కుదిస్తే ఆ పదహారు కూడా వాస్తవంలో ఒక్కటే ఇన్ని లేనేలేవు ఇంకా అల్టిమేట్ అనమాట ఒక్కటి అన్నది అల్టిమేట్ పరమార్థ తత్వ పరమార్థ తత్వం అనే పదాన్ని నిరూపించడం కోసం ఇంకా అలా వివరించాల్సి వచ్చింది పరమార్థ తత్వ అంటే పరమార్థ అంటే మామూలుగా తత్వాలు ఒక లెవెల్ రిడక్షన్ రిజ్యూస్ చేసుకుంటూ పోతాం అది మూల మూలం దగ్గరికి వెళ్లేప్పటికీ మీకు నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది పిరమిడ్ రివర్స్ పిరమిడ్ లాగా అలా రెడ్యూస్ చేసుకోవటంలో వెళ్లడంలో ఏదో మూడు తత్వాలున్నాయి సత్వరిజస్తమ గుణాలు ఉన్నాయి అయితే జీవుడు ఈశ్వరుడు జగత్తు మూడు తత్వాలు అని అలా రిడ్యూస్ చేసి అక్కడికి రిడక్షన్ అయిపోతే అదే పరమార్థం అవుతుంది కానీ అక్కడికి రిడక్షన్ పూర్తి కాదు ఇంకా బాగా రిడ్యూస్ చేసి మూల స్థానానికి వెళ్తే ఏకం తత్వం ఏకం తత్వం ఘోషయంతి అని శంకరులు అంటారు ఉపనిషత్తులు ఒకటియే తత్వం తత్వము ఒక్కటియే రెండవది లేనిది అని ఉద్భోషిస్తూ ఉంటాయి అటు దాన్ని దాన్నే సత్ అని అంటారు ఆ తత్వం పేరే సత్ ఆ సత్ సత్ నామ అఖండ అనే ఆ సత్ అనే పట్టుకుని గురునానక్ సిక్కు మతాన్ని ప్రవర్తినలు చేశాడు సత్ సత్ శ్రీ అకాల్ అకాల్ ఇట్ ఈస్ అకాల్ అంటే కాల అతీతము అని అర్థం కాలం అనకు మనం చూసే ఈ ఉంది ఉంది ఉన్నది ఉన్నది ఉన్నది ఇవన్నీ కూడా కాలమునకు కాల గర్భంలో ఉండేవి కాలానికి లోబడి ఉంటాయి ఇప్పుడు ఉన్నాయనుకునే లోపల కాలం వాటికి ముంగేస్తూ ఉంటుంది లేకుండా పోతాయి అలాంటి తత్వం కాదు ఇది ఇది ఏకము రెండవది లేనిది పరమార్థ తత్వము అకాలము కాలమునకు అతీతమండి సత్ అకాల సో అది సద్విద్య అదియే పరమార్థ తత్వం దానికి దానికే రాముడని కృష్ణుడని శివుడని విష్ణుడని ఇన్ని పేర్లు దానికే అది తప్ప రెండోవని లేదు గాడ్ అన్న మరోటన్నా దాన్నే అనాల్సి అది పరమార్థ తత్వము సత్ ఈ వ్యక్తి యొక్క యథార్థ స్వరూపము నేను వ్యక్తిని నేను ఫలానాలు వ్యక్తిని అని వీడ ఒక వ్యక్తిగా తనను తాను భ్రమపడి మనిషి జీవిస్తూ వాస్తవంలో వ్యక్తి లేదు ఎలక్ట్రిసిటీ వ్యక్తి లేదు ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యాన్లో ఒక వ్యక్తి ఎలక్ట్రిసిటీ వ్యక్తి అంటే ఐసోలేటెడ్ ఎంటిటీని వ్యక్తి అంటారు సర్వము నుండి విడివడి ఉండే తత్వానికి వ్యక్తి ఇప్పుడు ఈ ఫ్యాన్ ఒక వ్యక్తి ఆ ఫ్యాన్ ఇంకో వ్యక్తి ఆ దీపం వ్యక్తి ఇలా వ్యక్తులు ఉన్నట్టుగా కనపడుతున్నారు వాస్తవంలో ఇన్ని వ్యక్తులు లేవు ఒకే శక్తి ఉంది కానీ ఇన్ని వ్యక్తులు లేవు ఒకే శక్తి ఉంది అదేవిధంగా నేనొక వ్యక్తిని మీరొక వ్యక్తి వారొక వ్యక్తి ఇలాగ అనేక వ్యక్తులు ఉన్నట్టుగా భాషించిన వాస్తవంలో ఇన్ని వ్యక్తులు లేవు ఒకే శక్తి ఉంది ఆ శక్తే వివిధ ఉపాధులలో వివిధాలుగా ప్రకటన మనకి భేద కలుగుతోంది అలా అలవాటు పడి ఉన్నాం గనక వాస్తవంలో ఉన్న తత్వము ఒక్కటి ఏ ఈ తత్వము ఆ వ్యక్తి యొక్క యథార్థ కూడా అదిగో ఆ శక్తి లేకపోతే ఆ చైతన్యం అయితే ఇంకా ముందుకు వెళ్ళి ఆ సత్ అని దాని ప్రధానంగా బోధించేటువంటి సెక్షన్ ఆరోధ్యా మనం చూసి ఉన్నాము సద సత్ ఆత్మైకత్వ నిర్ణయ పరతయ ఆయంలో పరమార్థతత్వాన్ని బోధిస్తూ నిర్ణయం ఏం చేశారంటే ఉన్న సత్యము ఒక్కటియే అదియే దేశకాల వస్తు పరిచ్ఛేదముల అతీతమైన సత్ ఆ ఉనికియే నీ యొక్క యథార్థ స్వరూపము సతుయే ఆత్మ ఆత్మ అంటే వ్యక్తి యొక్క యథార్థ స్వరూపమునతో ఆత్మ అనిపేరు అసదాత్మైక ఆత్మ అది ఒక్కటియే దాంట్లో రెండవది ద్వితీయత్వము అదర్నెస్ అంటారు రెండవది మరొకటి అనేది లేదు రెండవది అంటే మరొకటి అని అర్థం రెండవది మూడోది నాలుగోది అలా కాదు మరొకటి లేదు ఇంకొకటి లేదు దాని నన్ అదర్ దాన్ దేర్ ఈస్ నో సెకండ్ అదే అర్థం సో వన్ విథౌట్ ఏ సెకండ్ మరొకటి లేనిది అది అదే ఆత్మస్వరూపము ఇదంతా కూడా నిర్ధారణ చేయటం అయినది తర్వాత నా సత అక్షణాన్ని తత్వాని నిర్దిష్టాని ఉన్నది సత ఒక్కటియే కానీ ఆ సతే ఈ జగద్రూపంగా ప్రకటమైనప్పుడు ఉదయించేటువంటి వివిధ తత్వములు ఉన్నాయి పంచభూతములు ఆ ఐదు తత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకే సత్ అనే పరమార్థ తత్వం నుంచి ప్రకటమయ్యాయి ఇప్పుడు ఆ సత్ అనే అద్వయ తత్వం నుంచి ప్రకటమైన పంచభూతములు తత్వములు వీటిని ఈ తత్వములు ఐదు ఆ సత్ అనే అదే కేటగిరీకి చెందవు అంటే బంగారం కేటగిరీకి నగలు చెందుతాయండి నగల కేటగిరీ తక్కువ కేటగిరీ ఉంది ఎందుకని నగలు బంగారము నుండి పుట్టినవి బంగారంలో మార్పు రూపంలో మార్పు వచ్చి తయారు వికారము అంటారు బంగారంలో మార్పు వచ్చి మార్పులు అంటే బంగారం మారిపోదు బంగారం బంగారంలాగే ఉంటుంది రూపంలో మార్పు వస్తుంది వికారము అని అంటారు వికారము అంటే ప్రొడక్ట్ ఎఫెక్ట్ అని సో అటువంటి వికారతత్వములు పంచబోతారు ఇప్పుడు కూడా పరమార్థతత్వం కంటే వికారతత్వములు ఒక లెవెల్ తక్కువలో ఉంటాయి ఏమిటి లెవెల్ తక్కువ అంటే అర్థం ఏంటి లెవెల్ తక్కువ అంటే ఇది సద్విద్య కదా పరమార్థతత్వము ఏ విధంగా దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన ఈ పంచభూతములో మొదలైన వికారతత్వములు అట్టివి కావు ఇవి దేశకాల పరిచ్ఛేదములకు లోబడి ఉండే తత్వ ఆ విధంగా దానికంటే ఇది తక్కువ అది ఎప్పుడూ ఉంటుంది భూత భవిష్యత్ వర్తమాన కాలం అని ఉంటుంది ఇవి భూతకాలంలో లేవు భవిష్యత్ కాలంలో ఉండబోవు వర్తమానంలో మాత్రం ఉన్నాయి దానికంటే ఇవి అది అర్వాక్ తత్వము అర్వాక్ అంటే ఒక స్థాయి తక్కువ నీచ లెస్ లెస్ అండ్ ఇంపార్టెన్స్ అటువంటి అర్వాక్తత్వములు వికార లక్షణాన్ని అర్వాగ్ వికార లక్షణములు ఏవైతే ఉన్నాయో ఇవి పంచభూతములు మనం చూసిన తేజోబన్నములు సత్తు నుంచి తేజస్సు అక్కువ అన్నాము అదే తైత్రీయ ప్రక్రియ అయితే పృథ్వీ ఉత్తేజ వాయు ఆకాశములోనే పంచభూతములు సో ఈ అర్వాక్తత్వములు అంటే తక్కువ చెందిన తత్వములు దాని నుంచి ఆ సత్తు ప్రకటమయ్యాయి అవి సత్తుని బోధించటమే తాత్పర్యంగా ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆరో అధ్యాయం నడిచింది కనుక ఆ అర్వాక్తత్వములనన్నిటినీ పూర్ణంగా అక్కడ విశదీకరించటం జరగలేదు నిర్దిష్టాన్ని నా నిర్దిష్టాన్ని నిర్దేశించటం అంటే ఇదిగో ఇదిగో ఇదిగో అని ఖచ్చితంగా కౌంట్ చేసి చూపించటం పేరు నిర్దేశించటం అది జరగలేదు అక్కడ ఎంతసేపు తేజోబనాలు పుట్టేయి తేజోబన్నా నుంచి జగత్ వచ్చింది కాబట్టి జగత్తు యొక్క సారము తేజోబన్నముడే తేజోబన్నముల సారము సత్ అని దాని లక్ష్యం మీద నడిచిందే తప్పిస్తే అక్కడ ఈ పూర్ణ విస్పారంగా ప్రకటమైన ఈ జగత్తులో ఎన్ని వికారములు ఉన్నాయి ఆ తత్వములు ఎన్ని అవి ఏవి అదంతా అక్కడ బోధించలేదు అది బోధించటం కోసం ఏడో అధ్యాయం ఆరంభమవుతోంది అంటున్నారు అత రామాదీ ప్రాణాంతా క్రమేణ నిర్దిశ్య తద్వారేణా భూమాఖ్యం నిరతిశయం తత్వం निर्देश्रदर्शन इती इतीम सप्तम प्रपाधक अर्वाक्तत्वे अटे परमार्थतत्वे स्थायी तत्व में उ अर्वात्व उ బోధించడం కోసము ఈ ఆ ప్రపాఠకము ఆరు ప్రపాఠకము అంటే ఆరో ఏడో అధ్యాయము ఆరంభమవుతోంది ఆరహతే శృతి ఆరభతే చార్వ్యశ్రుతి ఏడో అధ్యాయాన్ని ఆరంభం చేస్తోంది ఏమిటా అర్వాతత్వములు అంటే నామాదీని ప్రాణాంతాన్ని నామంతో మొదలుపెట్టి ప్రాణం వరకు ఉన్నది ప్రాణాంతా నామాదీని ప్రాణాంతాన్ని ఆది అంతము బిగినింగ్ విత్ ఎండింగ్ విత్ అలాగే ఉండాలి కదా మరి ప్రాణాంతా మిగతా పుస్తకాల్లో ఉండి ఉంటుంది నామాదీని ఇంకేముంది ఓకే పోండి ప్రాణాంతాన్ని లేకపోయినా పర్వాలేదు ఉంటే పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోయినా పర్వాలేదు బిగినింగ్ విత్ చెప్తే ఇంకా ఎండ్ మనకు ఎలాగో వస్తుంది ఆ తత్వములను క్రమంగా చెప్పబోతున్నారు క్రమేణ నిర్దిష్ట క్రమంగా ఈ తత్వాలను అన్నీ చెప్తారు వాటిని నామతో ప్రారంభిస్తా నామా ఆ తర్వాత మరొకటి మరొకటి మరొకటి అల్టిమేట్ గా ప్రాణంతో వెళ్తుంది ప్రాణం అంటే పరంపర ఇదే హిరణ్య గర్భ సమష్టి చైతన్య సమష్టి విజ్ఞానశక్తి క్రియాశక్తి సమాహార స్వరూప హిరణ్య నేను చెప్పాను కదా ప్రశ్నోత్తరిషత్తులు ఎప్పటికప్పటికి పొరగడిపోతూ ఉంటుంది మేము పర్వాలేదు అంటే వెళ్ళి బయటికి వస్తూ ఉంటుంది కథ అవసరం కూడా ఎందుకంటే ఉపనిషత్ విద్య అలాగే ఉంటుంది ఎంత మళ్ళీ వస్తూ ఉంటుంది మనం చూస్తాము నామంతో మొదలుపెట్టి ప్రాణం వరకు ఎన్ని తత్వాలున్నాయో అవన్నీ చెప్పబోతున్నారు అలా క్రమంగా చెప్తాను చెప్పి ఎందుకని ఇలా చెప్పడం అంటే ఇదిగో ఇన్ని తత్వాలున్నాయి అని ఆ బహుత్వాన్ని నానాత్వాన్ని నిరూపించడం కోసం కాదు అందుకోసం కాదు ఈ నానాత్వాన్ని ఇన్ని రూపాలుగా ఇన్ని తత్వాలుగా ఏదైతే మీరు అనుభవానికి తెచ్చుకుంటున్నారో ఇదంతా కూడా వాస్తవంలో ఒకటే తత్వము దాని పేరే భూమా భూమాక్షం తత్వం ఈ బహుత్వం అంతా కూడా ఆ భూమా అనే తత్వంలో విలీనం అవుతుంది దానికి భూమా ఎందుకు పేరు పెట్టారంటే నిరతిశయం దానికంటే గొప్పది మరి ఒకటి లేదు గొప్పది అంటే సర్వ జగత్తులో ఉండే తత్వముల అది సూక్ష్మమైనది సర్వమునకు కారణము దేశకాల పరిచ్ఛేదము లేనిది అది నిరతిశయం అంటే అటువంటి తత్వము దానికి భూమాని ఇక్కడ పేరు పెట్టబోతున్నారు ఈ ప్రకరణంలో భూమా అనేది అనేటి భూమాన్న బ్రహ్మాన్న అటువంటి తత్వాన్ని బోధించాలి ఎలా బోధించాలి ఈ నామతో మొదలుపెట్టి ప్రాణం వరకు ఉండేటువంటి వివిధ తత్వముల ద్వారా ఎలా బోధిస్తారంటే సాధారణంగా ఇప్పుడు పరమా పరమాత్మ సద్విద్యలో ఎలా బోధించారు అన్నము ఈ అన్నానికి మూలమేమిటి అప్పు అప్పుకి మూలమేమిటి తేజస్సు ఈ తేజోబ తేజస్సుకు మూలము సత్ కాబట్టి ఈ తేజోబన్నముల యొక్క క్రమాన్ని బోధించటం ద్వారా స్థూలాన్ని సూక్ష్మంలో సూక్ష్మాన్ని మరింత సూక్ష్మంలో అలా విలీనం చేసుకుంటూ వెళ్ళి అల్టిమేట్గా పూర్ణతత్వముందు సర్వమును విలీనం చేస్తారు ఆ క్రమాన్ని అందుకోసం నిర్దిస్త నిర్దేశిస్తారు సో ఆ క్రమాన్ని బోధిస్తూ ఆ పరమార్థ తత్వాన్ని భూమా తత్వాన్ని బోధించటం కోసం ఈ ఆరవ ప్రకరణము నిర్దేశ్యామి నేను బోధిస్తాను అని శృతి శృతి వేదమాత అని అంటే శృతిని ఒక కర్శానిపై చేసి వాక్యరచన చేస్తారు శృతి అలా భవిస్తోంది నేను ఇది ఈ విద్యార్థులకు నేను బోధిస్తాను అని నిర్ణయించుకుని శృతి ఈ ఏడవ ప్రపాఠకమును ప్రపాఠకము అంటే అధ్యాయమును ఆరంభించుతున్నది ఎలాగ దీన్నే ఏమంటారంటే శాఖాచంద్రదర్శనవత్ శాఖాచంద్ర దర్శనం అని ఉంటుండే ఇది ఎలాగ దీనికి దృష్టాంతం ఏంటంటే ఏది చూపిస్తామో చూపించదలుచుకున్నది దానికి ఉంటుంది అది దాంట్లో ఉండే రహస్యం ఇప్పుడు బంగారం చూపించాలనుకోండి నెక్లెస్ చూపించి ఇదిగో ఇది నెక్లెస్ అంటారు అని నేను బంగారం చూపించమంటే నువ్వు నెక్లెస్ చూపిస్తావు ఏంటి అని అనుకోవడం చూపించి తద్వారా బంగారాన్ని చూపిస్తా లేకపోతే మీరు ఏ రూపాన్ని చూపించకుండా ఏ ఆభరణాన్ని కానీ రూపాన్ని కానీ చూపించకుండా బంగారం చూపించండి నాకు ఎలా చూపిస్తారనే చూస్తుంది ఆభరణం చూపించకూడదు రూపం చూపించకూడదు బంగారం చూపించాలి కుదరదు కాబట్టి ఇదిగో ఇది చూడండి అని చెప్పి దేన్ని చూపిస్తాము దాని దగ్గరే స్టక్ అయిపోకూడదు దాని దగ్గరే అతుక్కుపోకూడదు అతీతంగా మీరు వెళ్ళినప్పుడు మీకు వస్తువు లభిస్తుంది దీన్ని శాఖాచంద్ర దర్శన న్యాయము అని అంటారు ఇప్పుడు చిన్నపిల్లవాడికి చంద్రుణ్ణి చూపించాలి అది ఈ చంద్రుడు అది కూడా చంద్రుడు అంటే రెండు చుట్టుపక్కల చూస్తాడు చంద్రుడు ఎక్కడో చుట్టుపక్కల ఉన్నట్టుగా చుట్టుపక్కలు చేయడు ఆకాశంలో ఉన్నాడు ఆకాశంలో ఎక్కడ ఉన్నాడు ఆకాశం ఈజ్ వైడ్ డిటేస్ టూ చాలా విస్తారంగా ఉంటుంది దాంట్లో ఇప్పుడు ఆకాశంలో ఎక్కడున్నట్టు ఈ చంద్రుడు అందుకోసం ఎలా చూపిస్తాడు శాఖను చూపిస్తారు వృక్ష శాఖ ఈ కొమ్మ చూడు ఆ కొమ్మ చూస్తారు కొమ్మ చూపించడం లక్ష్యం కాదు ఆ కొమ్మ చూసి ఆ కొమ్మ గుండా రెండు కొమ్మలు ఉన్నాయి శాఖ రెండు శాఖలు ఆ రెండింటి మధ్యలో అలా ఆకాశం కేసు చూడు ఇక్కడ ఆకాశం కాకుండా ఆ కొమ్మల మధ్యలో ఆకాశం కేసు చూడు చూస్తే అక్కడ ఏం కనపడుతోంది నీకు కొమ్మలు కనపడుతున్నాయి కొమ్మలు సరే కొమ్మల మధ్యలో దూరంగా ఏం కనపడుతోంది అంటే ఆకాశంలో ఇలా ఉంది వంకలాగా ఉన్నది అదే చంద్రుడు ఆ నామాది ప్రాణాంతాని నామతో మొదలుపెట్టు నామ ప్రతివాడికి ఓ పేరు ఒకటి మరి ఆత్మవిద్య కదా నేను ఫలానా అని వాడి పేరును పట్టుకుని వేలాడుతూ ఉంటాడు పేరు అవసరం పాస్పోర్ట్కి దీనికి దానికి అవసరం కానీ రేషన్ కార్డుకి వాటికి పేరు అవసరం కానీ తత్వం దగ్గర పేరు ఎందుకు కొనుకొస్తుందండి తత్వం దగ్గర ఇదే ఏదైనా కర్మకి పేరు అవసరం సో సో నామధేయస్యా ఇంకా నేను ఒక్కడే ఉంటే కూడా చాలు ధర్మపత్ని సమేతస్యా అక్కడికి కూడా చాలుదు సహకుటుంబస్యానాలి సహకుటుంబస్యానం అనేసి ఇంకేదో ఉంటూ ఉండడం అన్ని తప్పు కడక్కల చెప్తూ ఉండడం శాస్త్రంలో ఎక్కడా సహకుటుంబస్యాన్ రాదు కర్మకి ఎంత అవసరమో అంతే సహకుటుంబస్థానం మా కమ్యూనిటీలో వాళ్ళు మా బస్తీలో వాళ్ళు మా క్లబ్ మెంబర్స్ అందరినీ కలుపుకుని పూజ చేస్తామని ఉండదు అలాగా కర్మకి ఎంత అవసరం అంటే వైదిక కర్మకి పత్ని లేకుండగా వైదిక కర్మకి అధికారం ఉండదు కాబట్టి ధర్మపత్ని సమయపస్థానం వై ధర్మపత్రిని వీటికి ఒకప్పుడు మోర్ దాన్ వన్ పత్తిని ఉంటే ప్రమాదం ఉంది దశరథ మహారాజుకు మళ్ళాగా అందుకే దశరథ మహారాజు ఇప్పుడు ధర్మపతిని సమేకిస్తే అంటే ఒకటే చెప్పాలి నేను చెప్పకూడదు అంతేతం ధర్మపత్రిని కౌశల్య కైకేయితో వ్యవహారం ఎలా ఉన్నా ధర్మపత్రి మటుకు కౌశల్యే అంతే సరిపడుతుంది అక్కడికి అంతేకాని ఇంకా ఊజ అలా పెంచుకుంటూ పోవడం కాదు ఇంకే ఇది ఇది లౌకికం లౌకికంలో సహకుటుంబానం సహకుటుంబానం అనకూడదు సహకుటుంబ స్థానాలి ఏకవచనానికి మళ్ళీ గోవచనం ఎక్కడ కూతుంది అలా కుదరదు ఇవన్నీ సంస్కృతి చదువుకున్న వాళ్ళ మన పురోహితులు ఇవేం పట్టించుకోరు వాళ్ళు మామూలుగా వాళ్ళ ద్వారంలో వాళ్ళు చెప్పుకుంటూ పోతారు సరే అదంతా అలా ఉంటుంది సో కర్మకి మీకు ఇవన్నీ అవసరం అవుతాయి వాట్ ఎవర్ సో వాట్ ఐయింగ్ శఖాచంద్ర దర్శనం అవతారు ఈ కొమ్మగుండ చూడు చూసినట్లయితే చంద్రుని దర్శనమిస్తాడు అదేవిధంగా ఈ ఈ తత్వములను చూపించి నామతో ప్రారంభించి నామే సత్యం అనుకోగా నామ్రాట్ నామ యూ డ్రాపిట్ పేరు పక్కన పెట్టండి గోత్తనం దాన్ని కూడా పక్కన పెట్టండి తర్వాత దేహము దేహధర్మాలు వీటన్నింటినీ పక్కన పెట్టండి మనస్సు బుద్ధి మేము పాండిత్యం బోళ్ళంత పాండిత్యం వల్లంతా వెసు కూర్చున్నాం దీని అంతా కూడా ఒకటి ఎస్ ఇన్ఫ్యాక్ట్ మనస్సు ద్వారా మీరు దేనిని తెలుసుకుంటారో దానికి అజ్ఞానం అని ఇది జ్ఞానం కాదు జ్ఞానాభాష మనస్సు ద్వారా లౌకిక నానాత్వాన్ని తెలుసుకోవటానికి మూలంలో ఏ జ్ఞాన రూపమైన చైతన్యము దానియందు ఎందు విలీనమై ఉండట పేరే యథార్థమైన జ్ఞానం ఇదే వాస్తవమైన జ్ఞానం సో ఇప్పుడు ఎలాగంటే నేను ఉన్నాను అని మీరు తెలుసుకున్నారా జగత్తు ఉన్నది అని తెలుసుకున్నారా జగత్తు ఉన్నది తెలుసుకోవడానికి ముందు ఎవరు నేను ఉన్నాను ఈ నేను ఉన్నాను అని మీరు ఎప్పుడు తెలుసుకున్నారు మనస్సు ఉద్బుద్ధమైనప్పుడు నేను ఉన్నాను అని తెలుసుకున్నారు అంతే కదండి మనస్సు ఉద్బుద్ధం కానప్పుడు నేను ఉన్నాను అని తెలుసుకోలేదు కదా కాబట్టి మీరు నేను ఉన్నాను అని దేని ద్వారా తెలుసుకున్నారు మనస్సు ద్వారా తెలుసుకున్నారు మనస్సు ద్వారా నేను ఉన్నాను అని తెలుసుకున్నారే ఆ నేను మీరవుతారా లేకపోతే ఏ తత్వము మనస్సు పరికరం ద్వారా నేను ఉన్నాను అని తెలుసుకుందో అది మీరవుతారా అదే మీరవుతారా అర్థమైందండి కాబట్టి ఇప్పుడు నేను జగత్తు ఉన్నది అన్నది జ్ఞానం అవుతుందా అజ్ఞానం అవుతుందా అజ్ఞానమే అవుతుంది ఎందుకంటే జగత్తు వాస్తవంగా లేదు చైతన్యమే ఉన్నది నేను ఉన్నాను ఇది జ్ఞానమా జ్ఞానమా మనస్సుతో తెలుసుకున్నది ఇది అజ్ఞానమే అవుతుంది ఈ రెండు అజ్ఞానములను ప్రకాశింపజేస్తూ ఏది వాక్కునకు అందదు మనస్సు చేతను గ్రహింపబడదు అటువంటి జ్ఞానరూపమైన ఉనికి ఏది కలదో అదియే జ్ఞానం ఇదంతా అజ్ఞానం అంచేతనే కాదు మరి కఠోపనిషత్తులో విద్య అవిద్య అని రెండింటి కింద విభాగం చేశారు ఉండకంలో పరావిద్య అపరావిద్య అని చెప్పినప్పుడు అపరావిద్య అంటే అవిద్యకే అపరావిద్య అంటే అవిద్య విద్య అంటే అస్తమానం అపరావిద్య అపరావిద్య అప్పుడు ఎంఎస్సీ వాళ్ళు ఉన్న చోట బీఎస్సీ వాడు వెళ్ళాడు అనుకోండి వీడి ఇల్లిటరేట్ అనే అనడ్యుకేటెడ్ అనే అనకుండా అంటే బాగుండదని బీఎస్సీ అని అన్నారు సంథింగ్ లైక్ దాట్ సంథింగ్ లైక్ దాట్ మెయినాటి ఎగ్జాక్ట్లీ ఇది సేమ్ సంథింగ్ లైక్ దాట్ కాబట్టి అవిద్య అజ్ఞానము కనుక ఆ పరమార్థతత్వం ఏది కలదో అదియే వాస్తవం దానియందు ఇవన్నీ కూడా నామందించి ప్రాణం వరకు ఇవన్నీ కూడా దాని ఎందు అధ్యారోపణం చేయబడ్డాయి కాబట్టి వీటినన్నిటినీ బోధించి క్రమక్రమంగా ఒక స్టెప్ నుంచి మరో స్టెప్ కి ఆ పరిస్టెప్ కి అలా తీసుకెళ్లి ఫైనల్ గా ఆ పరమార్థతత్వంలో విలీనము చేయుట ఇది ప్రక్రియ అందుకోసమని ఈ ప్రపాఠకము ఆరంభమవుతున్నది తరువాత అనిర్దిష్ట अदी अभी सैत्शंका क्यचिस्या सादीक्षती संबंधा चक्तना तो संबंधा चक्नुन ग्रंथ में संबंधग्रंथ ఒక సంబంధం చెప్పారు అంటే లేకపోతే సంబంధాన్ని ఒక రకంగా చెప్పారు ఇప్పుడు సంబంధాన్ని ఇంకో రకంగా చెప్తున్నారు వా అథవా లేకపోతే ఇంకో రకంగా ఇలా చూడండి సత్తుని నిర్మి బోధించారు ఆరో అధ్యాయంలో సన్మాత్రేచే నిర్దిష్ట సత్ సత్ సకల తత్వములకు మూలమునందుండే మరొకటి లేని తత్వము సత్ దాన్ని బోధించారు అంత మాత్రం బోధించి ఊనిపెట్టేశాను అనుకోండి ఆ సత్తు నుంచి ప్రకటమై ఆ సత్తు కంటే ఉండే తక్కువ అంటే దేశకాలములకు లోబడి ఉండే అని అర్థం అటువంటి తత్వములను ఇతర తత్వములను నామమాత్రంగా కూడా బోధించకపోతే అనిర్దిష్టు హి సత అర్వాత్వేషు కేవలం సత్తుని మాత్రమే బోధించి సత్తు నుంచి ప్రకటమైన తక్కువ స్థాయి నుంచి ప్రాణం వరకు ఉండే తత్వాలని బోధించకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఇంతవరకు సత్తుని బోధించారు ఇంకా బోధించాల్సినవి ఉన్నాయి కొన్ని అవి మనం ఇంతవరకు తెలుసుకో చెప్పడం మానేస్తే ఉత్తమాధికారి వెంటనే తెలిసేసుకుంటాడు ఈ నగలను ఉరికే అంటారు తప్పిస్తే ఇదంతా నిత్య బంగారం ఒకటే సత్యమో అదే చెప్పారు కాబట్టి తెలుసుకోవాల్సిందంతా తెలిసేసుకున్నాను అని వాడు కృతాఖుడైపోతాడు కాని అంతటి సూక్ష్మబుద్ధి ఏమిటండి బంగారం ఒకటి చెప్పారు మరి ఇన్ని నగలు ఉన్నాయి వీటిని ఏమీ చెప్పలేదే అని అయితే ఇక్కడ చెప్పలేమో అది ఇంకో చోట చెప్తారో అది మనం వేరే తెలుసుకోవాల్సింది అనే భ్రమలో వీడు అంటే సత్తుని తెలుసుకుంటే చాలా ఇంకా తెలియాల్సింది ఏదో ఉంది అనే భ్రమ వీడికి కలుగుతుంది అటువంటి భ్రమ ఉత్తమాధికారికి కలగదు కొంత మధ్యమాధికారికి కొంత మందబుద్ధి కలవానికి అటువంటి సందేహం కలుగుతుంది అలా సందేహం కలిగి ఇట్లా చెప్పేసి ఆపేసారనుకోండి వాడు ఆ సందేహంలోనే మిగిలిపోతాడు అటువంటి ఆశంకరాదు అంటే తద్వారా ఒక ఆ ప్రమాదవు అనే ఒక క్రూణతో శృతి ఆ మిగిలిన క్రింది తత్వాలను కూడా బోధించి వాటి యొక్క దేశకాల పరిచ్ఛేద లక్షణాన్ని చెప్పి ఆయన ఇవి దేశకాల పరిచ్ఛిన్నములు ఇవి అశాశ్వతములైన తత్వములు వీటి మూలమా సత్తు సుమాత ఒక్కటే సుమా అని చెప్పినట్లయితే అక్కడికి వీడికి బాగా అవగాహనకు వస్తుంది అందుకోసం వాటిని అన్నిటినీ కూడా బోధించి అంటే వాటిని మెన్షన్ చేసి ఆ పరమార్థతత్వంలో విలీనం చేయటం కూడా కై ఈ అధ్యాయం ఆరంభమవుతోంది ఎందుకంటే సర్వ విజ్ఞానము ఎస్మిన్ జ్ఞాతే సర్వమిదం జ్ఞాతం దేన్ని తెలిస్తే ఈ సర్వమును యథార్థముగా తెలిసినట్లే అవుతుందో ఆ సర్వమును తెలియటా ఇంకా కొన్ని మిగిలిపోయాయే అనే శంక వెళుతుందనుకోండి అప్పుడు సర్వమును తెలిసినట్లు ఎలా ఉంటుంది ఆ శంక వీడికి ఉండకుండా ఉండటం కోసమని ఈ ప్రపాఠకంలో నామ మొదలుపెట్టి ప్రాణం వరకు ఉండే పలు విధములైన తత్వములను బోధించి వీటన్నిటినీ ఆ పరమార్థ రూపంలో విలీనం చేస్తే అమ్మాయ బాగా సెట్ ఈ నగలన్నీ ఉన్నాయి ఉన్నట్టుగా అనిపిస్తాయి వాస్తవంగా ఉన్నవి కాదు బంగారం ఉంటటాయని తెలుసుకున్నట్లుగా వీడు స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు అందుకోసమని ఆ విధంగా నిర్దేశించారు రండి కూర్చోండి ఎక్కడో ఒక ఇక్కడ ఖాళీ ఉంది ఇలా వచ్చేయండి లేదు అక్కడ ఖాళీ ఉందా ఓకే ఇది ఒక సంబంధాన్ని చెప్పచ్చు అథవా సోపానారోహణవత్ స్థూలాదారభ్య సూక్ష్మం సూక్ష్మతరం బుద్ధి విషయం జ్ఞాప తదతిరితే స్వరాజ్యే అభిషేక్ష్యామి నామాదీని నిర్దిదీక్ష అథవా లేకపోతే సంబంధాన్ని ఆరోధ్యానికి ఏడో అధ్యాయంతో ఉండే సంబంధాన్ని ఇంకో రకంగా చెప్పుకున్నాం ఇది ఇంకా కొంచెం తక్కువ అధికారుల కోసం స్థూలబుద్ధి గలవాంటాడు వాడికి ముందే సత్తు చెప్పేశాడు అనుకోండి వాడికి అది అర్థం కాదు సత్ అంటే ఏమర్థం సత్ శ్రీ అకాల్ అన్నారు అనుకోండి ఏదో ఏదో ఏదో కొత్త రకం పూజ కాబోలు అనుకుంటాడు అలాగే అనుకుంటారు కూడా కాబట్టి ఎలా మొదలు పెట్టాలి స్థూలం దగ్గర మొదలు పెట్టాలి నామా పేరు పేరు అనేప్పటికీ వీడికి బాగా తెలుస్తుంది ఎందుకంటే రేషన్ కార్డులో ఎక్కిస్తాడు పాస్పోర్ట్ లో ఎక్కిస్తాడు కార్డు కూడా వేయించు దాని మీద ఎక్కడ పడితే అక్కడ పేరు ఎక్కిస్తూ ఆ పేరే నేను నేనే పేరు అనే ఒక వ్యామోహంలో మనిషి బతుకుతూ ఉంటాయి పేరు పిల్లలు గారే తక్కువని వెనక్కి తిరుగుతారు నన్నే పిలుస్తున్నారు ఆ పేరు పెట్టి ఏదైనా పొరపాటు మాట అంటే అదే నన్ను అలా అంత అని దెబ్బలాడికి నిన్ను అనలేదా నేను పిల్లలను అన్నానంటే అదే నువ్వు మళ్ళీ మాట మారుస్తున్నావు నన్నే అనుకుంటావు అని దెబ్బలాడికి వెళ్తావు కాబట్టి పేరుతోటి అంతటి తాదాత్మ్యాన్ని మనిషి చెంది ఉంటాడు ఆ స్థూల బుద్ధి అలా ఉంటుంది ఆ స్థూలం దగ్గర మొదలు ఆలోచించు నువ్వా ఏమయ్యారు ఆలోచించు నువ్వు పేరుని పట్టుకున్నప్పుడు ఎలాడుతున్నావే పేరు నీకు పెట్టడానికి ముందు పేరుందా నువ్వు ఇయాలలో ఉన్నప్పుడు ఉన్నావా అని ఉన్నానండి అప్పుడు పేరుందా లేదే పేరు లేకుండా నువ్వు పూర్వకాల కథ చెప్తారు తన పేరు మరిచిపోయింది ఈగ పేరు మరిచిపోయినావో ఈగ ఉందిగా ఏద పోలేదుగా కాబట్టి నువ్వు పేరు కాదయా పేరు కొంచెం అధిక తత్వం నువ్వు అవుతావు కరెక్టే వీడు నామాన్ని విడిచిపెడతాడు ఒక మెట్టు పైకి వెళ్తాడు స్థూలాత్ సూక్ష్మం స్థూలాదారంభించి సూక్ష్మం సూక్ష్మం తెలుసుకున్న తర్వాత మరింత సూక్ష్మమైన తత్వాన్ని కూడా బోధిస్తారు సూక్ష్మతల నుంచ పైగా బుద్ధి విషయం జ్ఞాపయత్వ బుద్ధి అంటే ఉపాసన ఈ మధ్యలో కొన్ని ఉపాసనలు ఉంటాయి ప్రాణోపాసన ఉండే ప్రాణోపాసన ఉంది ప్రాణమే పరమార్థ తత్వం తెలుసుకోవడం కోసం కాదు ప్రాణోపాసన ద్వారా రాగద్వేషాలు భేద బుద్ధి తొలగిపోతే ఎందుకంటే ప్రాణమునందు ఏకత్వం అనుభవానికి వస్తుంది ఆ ఉపాసన ద్వారా వీడి అంతఃకరణ శుద్ధమైతే ఈ భేద కొంత సడలితే అప్పుడు వీడు పరమార్థతత్వాన్ని తెలుసుకోగలుగుతారు సో ఆ విధంగా ఉపాసనలను కూడా బోధిస్తారు బుద్ధి విషయం అంటే ఉపాసనా విషయం జ్ఞాపయత్వ వీటన్నింటినీ కూడా బోధించి ఫైనల్గా తగ్గతి వీటన్నిటికీ అతీతమైనది అతిరిక్తే దాటి ప్రకాశించేటువంటి స్వరాజ్యే స్వరాజ్యము అంటే సోవరైంతి ఆ పదం ఎలా ఉందో చూడండి సోవరైందని అంటారు ఇంగ్లీష్లో సోవరైంటి స్వరాజ్యమేది ఆ పదం చూడండి ఆ స్పెలింగ్ చూడండి మీరు స్పెలింగ్ చూసి మీకు మీనింగ్ కూడా అదే సోవరైంతి సో ఆ సోవరై ఏమిటో సోవరైంతి ఏటో తెలుసు ఆత్మపూర్ణము అది స్వరాజా స్వరాజహ భావ స్వరాజ్యం టోటల్ ఇండిపెండెన్స్ అంటే చూడండి స్వరాజ్యం అంటే ఒక చెప్తాను మీరు ఆలోచించండి మనిషి ఎలా జీవిస్తాడంటే బాహ్య వస్తువులు నాకు అవసరము ఈ బాహ్య వస్తువుల కారణంగా నేను సుఖంగా ఉండగలుగుతాను అని అంటాడు అని జీవిస్తాడు మనిషి ఈ ఉన్న వస్తువులు నాకు చాలవు ఈ ఉన్న వస్తువుల ద్వారా లభించే సుఖశ సుఖ ఆనందాలు నాకు తక్కువ కాబట్టి ఇంకా కొన్ని వస్తువుల్ని మనం జత జతగూడిస్తే మనకి ఇంకా ఎక్కువ సుఖం అని మనం భ్రమపడి ఆ వస్తువులు వెంట పడుతూ ఉంటాం దీనికి పరిగ్రహం కానీ చిత్రం ఏంటంటే ఈ ఉన్న వస్తువులు కాకుండా ఇంకా కొన్ని వస్తువులు మీకుంటే మంచిది అని మనకి ఈ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ సో తీసేసి థింగ్స్ అంటారు మన మన జీవితం కూడా థింగ్ అండ్ థింగ్స్ తోటి బతి గడిచిపోతూ ఉన్న థింగ్స్ మనకి చాలా ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది అని దీన్ని దీని పేరే ఏమైనా సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు మానసిక పరాధీనత మానసికంగా వనం పరాధీనులమై బతుకుతూ ఉంటాం అలాగే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తిపై మానసిక పరాధీనత ఉంటుంది ఆ పరాధీనత ఉన్నప్పుడు ఆ వ్యక్తి నా చుట్టుపక్కల ఉంటే అది మానసిక పరాధీనత దానివల్ల ఏమవుతుంది ఆ వ్యక్తికి అది బంధం అవుతుంది కూడా బంధం ఆ వ్యక్తి ఎప్పుడు వీడి ఉండాలి ఒక గంట దూరంగా వెళ్ళినా వీడు కంగారు పడతాడు పూర్వానికి భర్త భార్య పెళ్లికి వెళ్ళాలి పెళ్లికి వెళ్తే వీడు పెళ్లికి వెళ్ళాడని పేరే గాని అసమానం ఆమె వెనకాలే తిరుగుతూ ఉంది వాటి సో ఎందుకంటే ఆమె సన్నిధిలో లేకపోతే వీడికి ఈ కెనాట్ హ్యాండిల్ అది పరాధీనత ఆ పరాధీనత వీడికి ఇబ్బందే కదా ఆవిడికి ఇబ్బందే కాబట్టి నేను ఒక చిన్న దృష్టాంతం భార్యాభర్త దృష్టాంతం చెప్పాను సేమ్ థింగ్ అప్లైజ్ టు అదర్ రిలేషన్స్ ఆల్సో కోరుకున్నాడు అనుకోండి నా దగ్గరే ఉండాలి నా దగ్గరే ఉండాలంటే వాడు పైకి వస్తా వాళ్ళకి ఇబ్బందే వీళ్ళకి ఇబ్బందే కాబట్టి మనుషు ఇతర నియర్ అండ్ డియర్ బంధు ఆ సమీపంలో ఉన్నప్పుడు మాత్రమే నేను సుఖంగా ఉండగలుగుతాను ఇది మానసిక పరాధీనత ఇంకో పరాధీనత ఉంది పక్కన ఉంటే చాలండి నా మనసుకు నచ్చుబాటు అయ్యి ఇట్లా ఉండాలి అలా ఎవరైనా ఉండగలుగుతారా ప్రపంచంలో ఇంకొక మనిషికి నచ్చుబాటు అయ్యి ఇట్లా జీవితం గడపాలంటే అంత విషయం అది ఎంత భారం అది వాళ్ళకి కష్టం అది వాళ్ళు మనకు నచ్చుబాటు కాని విధంగా మనం సో ఈ విధంగా అది పరాధీనత సో ఈ విధంగా బాహ్య వస్తువుల మీద ఆధారపడి బ్రతకడం పరాధీనత రిలేషన్షిప్స్ మీద ఈ విధమైనటువంటి పరాధీనత ఉంటే ఇదంతా దుఃఖం తప్ప మరొక ఉండేది అల్టిమేట్గా దేహముపై పరాధీనత ఉంది నా దేహం ఇలాగే ఉండాలి ఇంకోలా ఉండకూడదు పరాధీనత సో అన్ని విధాలా మనిషి పరాధీనపు బతుకు బతుకుతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న జ్ఞానికి పూర్తి మోక్షం అంటే ఇదో ఈ పరాధీనతనిచ్చే మోక్షం సో బాహ్య పరిస్థితులు వ్యక్తులు వస్తువులు ఎలా ఉన్నా లేకున్నా ఆత్మనిష్ఠముకు ఎప్పుడు పూర్ణమైన ఆనందానికి లోటు లేని విధంగా ఉంటుంది ఆ పూర్ణత్వంలో ఉంటారు దానికి స్వరాజ్యము అంటే ఆ స్వరాజ్యమునందు సాధకుణ్ణి అభిషేకం చేయాలి ఎందుకంటే స్వరాజ్య అభిషేక్యామి రాజ్యసూయ యాగం చేసిన చక్రవర్తిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి రుత్విక్కులందరూ అభిషేకం చేస్తారు ఆయన ఇంటి మీద మంత్రపోతమైన జలములను చల్లి అభిషేకం చేస్తారు మీరు విన్నారు కదా పట్టాభిషేకమని రుద్రాభిషేకమని అభిషేకం చేయడం అంటే నీళ్లు స్నానం చేసి దాన్ని అభిషేకం చేయాలి ఆ విధంగా ఆత్మతత్వము అనే స్వరాజ్యమునందు సాధకుణ్ణి అభిషేకం చేయడం కోసం ఫూలంతో మొదలుపెట్టి సూక్ష్మం అంతకంటే మరింత సూక్ష్మం అలా బోధించి బోధించి అల్టిమేట్గా వీడిని ఆత్మనిష్ఠుడను చేసి పూర్ణ స్వతంత్రుణ్ణి చేయటం చేస్తాను నేను అని స్థితి నామం దగ్గర మొదలుపెట్టి ప్రాణం వరకు వివిధ తత్వములను నిర్దేశించబోరుతున్నది నిర్ది దీక్ష తర్వాత అథవా ుత్తర విశిష్టాముత్కృష్టతమం భూమాఖ్యం త్వం తుత్యర్థం నామాదీనా క్రమేణోపన్యాస అథవా ఇంకో రకంగా చెప్పదు సంబంధాన్ని మరో రకంగా చెప్పదు ఎలాగంటే చూడండి భూమ విద్యని బోధించబోతున్నారు సాధారణంగా శృతి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే దేనిని బోధిస్తామని అనుకుంటామో దానిని ప్రశంసిస్తా సో అది పద్ధతి ఇప్పుడు మెడిసిన్ చదువుకోవడానికి వెళ్ళిన రోజుని పాఠం ఎలా ఈ మెడిసిన్ మీరు అందరూ మీరు గొప్ప విద్యావంతులు గొప్ప సంస్కారం గలవాళ్ళు అవుతారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు మీకు వస్తాయి మీకున్న విజ్ఞానం వల్ల పది మందికి ఉపకారం జరుగుతుంది అని సూచిస్తారు కదా ఎందుకు అలా సూచించడం అంటే ఆ స్థుతి వల్ల విద్యార్థికి దాని ప్రేమ నిర్మాణం అవుతుంది ఆ ప్రేమ ఆ పట్టుదల వస్తే కానీ చదువు ముందుకు సాగదు అందుకోసం స్థుతి చేయాలి అలాగే ఇక్కడ కూడా భూమ అనే పరమతత్వాన్ని బోధించబోతున్నారు ఆ పరమతత్వాన్ని స్ఫుతి చేయాలి ఎలా స్థుతి చేస్తారో తెలుసుకున్నా ఎలాగంటే నామంతో మొదలుపెట్టాడు నామా నామా అంటే మనందరికీ బాగా తెలుసు పేరు అంతా పేర్లతోటే నడుస్తుంది లోకం అంతా పేరు మీద నడుస్తుంది అంతే కదండి పేరు పేరుతో నడిచిపోతూ సో ఇప్పుడు ఉదాహరణకి ఒక ఒక ఆయన పేరు ఒకటి ఇంకొక ఆయన పేరు ఇంకొకటి ఈ ఒక పేరున్నాయనిక అంత మర్యాద ఉంటుంది ఇంకో పేరున్నాయనికేమీ ఉండదు అంత పేరు మీద నడిచిపోతా ఉంది ఎనివే మనం చూద్దాము సో పేరుతో మొదలు పెట్టండి నామాది ఉత్తరత్తర విశిష్టాన్ని పేరు గొప్ప ఊరు గొప్ప అని అన్నప్పుడు పేరు కంటే ఊరు గొప్ప దానికంటే మరొకటి గొప్ప అని ఒకదానికంటే మరొకటి గొప్ప గొప్ప అని చెప్పుకుంటాం అండి ఇది గొప్పది బో చాలా గొప్పది కానీ దీనికంటే అది గొప్ప అబ్బో అది గొప్ప దానికంటే ఇంకోటి గొప్ప అలా వెళ్ళి వెళ్లి వెళ్ళి ఆఖరికి అన్నిటికంటే గొప్పది ఉత్కృష్టతత్వం వీటన్నింటిలోకి చాలా శ్రేష్టమైనది భూమాక్షం తత్వం ఇంకా భూమ కంటే గొప్పదేమో అబ్బా లేదు అంటే ఇంతకు ముందు చూసినవన్నీ కూడా తక్కువ స్థాయి అనమాట ఇదే అన్నిటికంటే గొప్పదనమాట ఒకసారి హృషికేష్లో నేను ఇంతకుముందు మీకు చెప్పాను మళ్ళీ చెప్తున్నా చమత్కారి అంగూఠి అని పది రూపాయలు అది పెట్టుకుంటే మీకు గ్రహాలన్నీ వాటి వాటి పనులు పక్కన పెట్టేసి మీ వెంటబడి మీ పనులు చేసి పెడతాయి అది చమత్కారి అంగూఠి పది రూపాయలు ఓకే అది తీసుకుందామని పునీ హలు వీడి దాని రోజులకి వెళ్ళిపోతే సరే దానికి కనుక మీరు ఆకర్షితులు వెంటనే ఏమంటాడో తెలుసిన మీరు తీసుకోవచ్చు కానీ దీనికంటే సూపర్ డైలెక్స్ ఇంకో హోటని ఇంకోటి ఇప్పుడే పది రూపాయలతోటి సర్వం సెటిల్ అయిపోతుంది అన్నదే మళ్లీ సూపర్ డీలక్స్ అంతా అవుతాయా అంటే కాదండి దీంట్లో ఏదన్నా లోటుపాట్లు ఉంటే కూడా అది సర్దుబాటు చేస్తుంది దీని ఖరీదు ఇరవై రూపాయలు సూపర్ డీలక్స్ సూపర్ అంటాడు ముందు తర్వాత డీలక్స్ అలా ముందుకు అల్టిమేట్ గా వాటి దగ్గర ఇంకా ఉండని స్థితిలో ఏమని చెప్తాడంటే ఇది అల్టిమేట్ అని చెప్తాడు అప్పుడు వీడు దారిని కొనుక్కుంటాడు అంటే ఇది లోక స్వభావం అలా ఉంటుంది అక్కడ అలా చేసుకున్నారని అభిప్రాయం కాదు అంటే అలాగా చేసినట్లయితే దిస్ ఈజ్ ది సుప్రీం అని చెప్పడానికి వీలుగా ఉంటుంది అప్పుడు భూమ చాలా గొప్పగా ప్రశంసించబడుతుంది ఇది మనం తెలుసుకోవాలి జీవితంలో ఈ నామా మొదలైనవి ఎలా ఉన్నా ఈ భూమని మనం తెలుసుకుని దాని ఎందుకు విలీనమై మనం మోక్షాన్ని పొందాలి అనే శ్రద్ధ సాధకులకి కలుగుతుంది అందుకోసం ఈ తద్వారా భూమని స్ఫుతించడం కోసం ఏమంటే నామాన్ని నామస్కృతి వల్ల భూమ స్ఫుతించినట్టయిందా నామం స్ఫూపించినట్టయిందా ఇప్పుడు ఈ ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారండి వీళ్ళందరి మీద పని వీళ్ళందరి చేతను ఈ విధంగా డిసిప్లిన్ లో పెట్టిన ఆయన ఉన్నాడే ఆయన అలా మొదలుపెట్టారు అనుకోండి మొదటి వాక్యం స్కృతి ఎవరికి వెళుతుంది కానీ చూడడానికి ఎలా ఉంది అక్కడ ఉన్నవాళ్ళని స్థూపించినట్టుగా ఉంది కాబట్టి ఆ విధంగా నామ ఇంకొకటి ఇంకొకటి చాలా ఉన్నాయి ప్రాణము ఇవన్నీ స్ఫుతించేపటికి అల్టిమేట్ గా ఈ స్ఫుతి అంతా కూడా గెట్స్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఆ భూమ స్థుతిలోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది అబ్బా ఆ భూమంతా గొప్పది దీన్ని మనం పొంది తీరాలి అనే శ్రద్ధలు ఇలా కలుగుతుంది అందుకోసం క్రమేణ ఉపన్యాస నామతో మొదలుపెట్టి ఇవన్నీ కూడా క్రమముగా ఉపన్యసించబడుతున్నాయి తర్వాత ఆఖ్యాయి కాద్యాస్ఫుత్య సంబంధం అయింది ఇన్ని రకాలుగా సంబంధాన్ని చెప్పి అయితే ఈ కథ ఎందుకు ఈ నారదు అని సనత్కుమారుడని చెప్పబోతున్నారు నాకతో మొదలు పెట్టండి నా అమ్మము ముందుది దీని పరిస్థితి దీనికంటే గొప్పది అలా చెప్పచ్చు కదా ఫిజిక్స్ సూత్రాలు చెప్పినట్టుగా నారదుడు అనే ఒక ఆయన ఉండేవాడు ఆయనకేదో బుద్ధి కలిగి అక్కడితో వెళ్ళాడు ఎందుకు ఈ గోళంతో మాకు ఎందుకు అంటే అలా కాదు ఆఖ్యాయిక కథని కథ అంటే ఈ ఆఖ్యాయిక అనే దానికి అర్థం ఏంటంటే అది కథ అలాగని ఎంటైర్లీ కల్పితం కాదు దాంట్లో కొంత హిస్టారిసిటీ కూడా ఉంటుంది అక్కడితో దాగిపోదు అలాగని మళ్ళీ హిస్టరీ బుక్ అనుకున్నారు హిస్టరీ బుక్ కాదు దీన్ని ఆఖ్యాయికి మూడు నాలుగు లక్షణాలు ఉన్నాయి ఒకటి కథ రెండు హిస్టారిసిటీ ఉంటుంది మూడవది ఇన్స్ట్రక్షన్ ఉంటుంది దాంట్లో మనకు ఒక ఉపదేశం ఒక ఒక నీతి సందేశం ఉంటుంది దాంట్లో మూడు నాలుగు దాంట్లో సుందరమైన కవిత్వం ఉంటుంది తద్వారా హృదయానికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఇంంటే దానికి ఆఖ్యాయిక అటువంటి ఆఖ్యాయికలో ఈ భూమవిద్యని రంగరించి బోధిస్తే తద్వారా ఆ భూమ విద్యకే స్ఫుతి అవుతుంది ఆఖ్యాయి కాచ పర విద్య ఇది పరవిద్య అన్ని కంటే గొప్ప విద్య బ్రహ్మ విద్య చూడండి విద్యలన్నీ కూడా మనస్సు యొక్క పరిధిలోకి వస్తాయి మనస్సు యొక్క పరిధే విద్యలన్నీ కూడా అయితే ఆ మనస్సుకి మూలంలో ఉండే ఆత్మ అది పర హిస్టరీ జాగ్రఫీ కెమిస్ట్రీ ఫిజిక్స్ వ్యాకరణం తత్వం ఇవన్నీ పరవిద్య ఋగ్వేదం యజుర్వేదం ఇవన్నీ కూడా అపరవిద్య ఇవన్నీ అపరవిద్య వీటన్నిటికీ మూలంలో ఉన్నటువంటి ఏ చైతన్యము గలదో ఆ చైతన్య నిష్ఠుడై ఉండుట అది అపర అది పరవిద్య ఆ పరవిద్యకే భూమ విద్య అది దాన్ని కోసం ఆఖ్యాయికి చెప్పబడుతోంది ఏమంటే కథ చెప్తే కథలో ఎలా వస్తుంది ఎలాగ స్ఫూట వచ్చింది కథ చెప్తే స్ఫుతెల్లా వచ్చినట్టు నారదోదే మహర్షి కృతకర్త్యర్వ విద్యోపి అనాత్మజ్ఞావ సందేశం నాకు ఏమనిపిస్తుందంటే శంకర భాష్యం అంత మధురమైనది ప్రసన్నమైనది గంభీరమైనది మరొకటి ఉండబోదు అని అనిపిస్తుంది ఆయన దాన్ని ఎలా బిల్డప్ చేసుకు వెళ్తారో చూడండి ఎంత సరళంగా ఉంటుంది కఠినమైన కాదు ఆ తర్వాత విషయం చాలా గంభీరంగా ఉంటుంది ప్రసన్నంగా ఉంటుంది గంభీరంగా ఉంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ ఆ కథ ఏమని చెప్పబోతున్నారంటే నారదుడు అనే ఒక ఉన్నాడు ఆయన దేవర్షి ఋషి దేవతల ఋషి మనుష్యుల ఋషికే అంత గొప్పతనం ఉంటే దేవతల ఋషిక అంత గొప్పతనం ఉంటుంది చూడండి కృత కర్తవ్య చూడండి ప్రతి మానవుడు కూడా ఇంకా ఏదో సాధించాలని గెలిగిల్లాడుతూ ఉంటాడు ఎలాంటి ఇంకా ఏదో సాధించటానికి పుష్టి కొడుతున్న వ్యక్తి కృతార్థుడంటారా అకృతార్థుడా అకృతార్థుడవుతాడు కృతార్థుడలా అవుతాడు కృతార్థుడంటే నేనింక జీవితంలో సాధించాల్సింది ఏమీ లేదు అని గుడ్డు మీరు చేసుకుని చెప్పగలిగితే వాడు కృతార్థుడవుతాడు కానీ నారదుడు చేయాల్సిన కర్తవ్యాలు ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయంటారా ఇంకా పుణ్యం చేసుకోవాలా అక్కర్లేదు తీర్థయాత్రలు ఏమైనా చేయాలా అక్కర్లేదు దాన ధర్మాలు అక్కర్లేదు మరి ఇంకా చేయాల్సింది ఉందా ఏమీ లేదు కృత కర్తవ్య ఎందుకంటే దేవలోకంలో ఋషి స్థానంలో వెలిగిపోతున్నాడు ఇంకా ఏం చేయాలి ఏమీ చేయక్కర్లేదు సర్వ విద్యోపి ఆయనకి తెలియని విద్య లేదు మీరు ఏదైనా ఓ విద్య పేరు చెప్పండి ఆయన నాలుగు తెలుసు భూత విద్య ఆయనకి తెలుసు నక్షత్ర విద్య తెలుసు గ్రహ విద్య తెలుసు మీరు ఏది చెప్పండి ఆయనకి తెలుసు సర్వ విద్యోపి సంత శుశోచైవా అయినా కూడా ఆయన దుఃఖాన్ని కలిగి ఉన్నాడు దుఃఖపడుతున్నాడు ఈ దుఃఖం అనేది ఎలా ఉంటుందంటే ఒకప్పుడు స్పష్టంగా దాని రూపం తెలుస్తూ ఉంటుంది ఏదో నేను ప్రేమించిన వ్యక్తి నాకు వియోగం కలిగిందనో వియోగం అంటే మరోటేం కాదు దూరంగా వెళ్ళిపోయడను అయితే ఆ వ్యక్తి నన్ను ప్రేమించటం లేదనో ఏదో ఇలాంటి దుఃఖాలు ఉంటాయి సో ఆ ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఏదో దుఃఖం ఉంటుంది ఆ విధంగా దుఃఖానికి ఒక విశిష్టమైన రూపం ఉంటుంది ఇదిగో ఈ కారణంగా నేను కష్టపడుతున్నాను అని ఒక రూపం ఉంటుంది ఏదో రోగం రొచ్చ ఏదో ఉంటుంది అలా కాకుండా అవి ఏమీ లేవండి మీరు ఆలోచించి చూడండి మన జీవితంలో ప్రస్తుతానికి దేహంలో రోగం లేదు జేబులో పైసలు బాగానే ఉన్నాయి లోటు లేదు ఆ ఇల్లు వదిలి అంత బాగానే ఉంది పిల్ల పిచ్చు అందరూ క్షమంగా ఉన్నారు సో ఏ లోటు లేదు ఎలక్షన్స్ కూడా ఏం లేవు ప్రస్తుతానికి పాలిటిక్స్ కూడా ఏం లేవు గవర్నమెంట్ కూడా నడుస్తుంది పెట్రోల్ ధరలు కూడా బాగానే ఉన్నాయి అంతా బాగుంది నాకు మోక్షం వచ్చేసింది ఇంకా నాకు దుఃఖం లేదు అని చెప్పగలరా అంతా బాగుందనుకున్నప్పుడు కూడా మనస్సులో ఏదో ఒక తెలియని బెంగ ఉంటుంది ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది భవిష్యత్తు గురించి ఏదో కొంత భయం ఉంటుంది ఉన్నది పోతుందేమో బెంగ ఉంటుంది ఇంకా ఏదో లోటు ఉంది అనే ఒక భావన ఉంటుంది ఈ విధంగా మనిషి కృతార్థుడిగా ఏ దుఃఖం పడే సందర్భం లేనప్పుడు కూడా ఒక ఆంతరంగ అంతరంగంలో ఒక ఆంతరికమైన దుఃఖాన్ని కలిగి ఉంటాడు మనిషి చాలా సూక్ష్మ దుఃఖాన్ని కలిగి ఉంటాడు ఒక లోటుని అనుభవిస్తూ వెలికిని అనుభవిస్తూ ఉంటాడు ఏదో తెలియని లోటుని అనుభవిస్తూ ఉంటాడు కారణం ఏదో తెలుసుకుండి మనస్సుతోటి తాదాత్మ్యం చెంది ఉన్నంత కాలము ఆ పరిస్థితి అలాగే ఉంటుంది కాబట్టి నారదుడు అంతటి వాడు ఇషోచైవ సుఖిస్తూనే ఉన్నాడు ఏదో శోకం భోరుమని ఏడుస్తున్నాడని అభిప్రాయడు నేను కృతార్థుడను అనే అనే భావన లేదు లోకం ఎందువల్ల అనాత్మజ్ఞత్వా ఆత్మజ్ఞానము కలవాడు కాదు ఆత్మజ్ఞానం మినహాయించి అన్ని జ్ఞానాలు ఉన్నాయి మీకు ఇందాక మనం ఆత్మజ్ఞానాన్ని మినహాయించి మిగిలినవన్నీ జ్ఞానములుగా వ్యవహరింపబడిన వాస్తవంలో అవన్నీ అజ్ఞానములే ఎందుకంటే మనస్సు యొక్క పరిధిలోకి వచ్చేది ఏదైనా దేశకాలములకు లోబడి ఉంటుంది పరిచ్ఛన్నంగా ఉంటుంది నామరూపాత్మకంగా ఉంటుంది కాబట్టి మిథ్య అవుతుంది కానీ ఉన్నది ఎవరు కాబట్టి ఆ ఆత్మస్వరూపం ఒక్కటియే ఉన్నది అది ఆయన తెలుసుకోలేదంతవరకు నారద మహర్షి సనత్కుమారుని కలవకముందు ఆయనకు తెలియలేదు ఆ కారణంగానే ఆయనలో ఒక వెలిపి కనబడుతూ వచ్చింది అంతటి మహాపురుషుడు నారదుడే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోక దుఃఖించాడు అంటే ఒక గొప్పది ఆత్మవిద్య అని అదే సందేశం దాంట్లో ఉంది కిము వక్తవ్యం అన్య అకృత పుణ్యాతిశయ అకృతార్థ ఇది నారదుడే కృతార్థుడు కాలేదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందే కృతార్థుడు కాలేకపోయాడు అంటే ఇంకా సామాన్య మానవుడు కృతార్థుడు కాలేడు అని చెప్పాలండి వేరేనో ఎందుకని అల్పహ అన్య ఇతరు సామాన్య మానవుడు అల్ప నారదుడికి ఇంత తెలిస్తే వీడికి ఇంత కూడా తెలియదు చాలా తక్కువ జ్ఞానం కలవాడు జంతు జంతు అంటే పశువు అని కాదు పుట్టి మరణించే స్వభావం కలవాడు జాయతే ఇది జంతువు నేను బలానాకుడు పుట్టేననుకుంటూ ఉంటాడు మరణిస్తానని భయపడుతూ ఉంటాడు అటువంటి దేహాభిమానము దేహాభిమానం కలిగిన వ్యక్తికి జంతువు అని చెప్పారు అటువంటి జంతువు అకృత పుణ్యాతిశయ ఏదో కొద్దిగా గొప్ప పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్దాం అనుకుంటున్నాడే కానీ అంత నారద మహర్షి చేసుకున్నంత పుణ్యం వీడు చేసుకోలేడు అటువంటి జ్ఞాని అజ్ఞాని వీడు కృతార్థుడుగా ఎన్నటికీ కాజాలడు ఎంత ధనాన్ని సంపాదించినా కృతార్థుడు కాలేడు ఎన్ని కర్మలని చేసినా కృతార్థుడు కాలేడు ఎంత పుణ్యాన్ని సంపాదించినా కృతార్థుడు కాలేడు అవన్నీ మంచివే అవి మంచివి కాదని చెప్పట్లేదు వాటిలో కృతార్థత లేదు నువ్వు ఎంత సాధించినా ఎన్ని దాన ధర్మాలు తీర్థయాత్రలు పుణ్యాలు కార్యాలు యజ్ఞాలు యాగాలు చేసినా ఆత్మజ్ఞానం లేనిదే నీకు కృతార్థత లేదు అని వేరుగా చెప్పబలైనా అక్కర్లేదు చెప్పక్కర్లేదు ఎందుకని నారదుడికే కృతార్థత లేదంటుంటే ఆత్మజ్ఞానం లేకుండా కిము వక్తవ్యం ఇతరుల గురించి వేరుగా చెప్పాలండి అక్కర్లేదు అని ఈ విధంగా ఒక గొప్ప సందేశాన్ని ఈ గాథ మనకే అందజేస్తుంది అథవా న్యత్ ఆత్మజ్ఞానా ప్రదర్శనా ఈ ఆఖ్యాయిక ప్రయోజనాన్ని ఇంకో రకంగా కూడా మనం భావన చేయవచ్చు ఈ వాక్యే ప్రసీ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దూర్ణశమాయ పూర్ణమెవశిషం శాంతి శాంతి శ్యా హరిం శ్రీ గృహ నమరి ఓం తప్పకృష్ణా